నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రభా యొక్క సమయం నువ్వు ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా ఉదయ కాలం వదులుకొని ఈ కాలం వరకు ప్రభా మమ్మల్ని నీకు రూపొల నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా ఏస ప్రభా ఈ ప్రార్థనలు అది మొదలుకొనే అంత వరకు ప్రభా మీరు నడిపింపు దయచేయండి తండ్రి ఎవరితో మీరు మాట్లాడతారో ప్రభా అయా మీరు వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎస్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం మీరు నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా నీకే వందనాలు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు సిద్ధపాటు జరిగించండి ప్రభా నీకు బంధనాలు తండ్రి పాటలు పాడే వీటల్లా కూడా ప్రార్థించి వాళ్ళల్లో కూడా ప్రభావ మీరు తోడుండండి ప్రభావ నీకు వర్ణనలు చెల్లిసి నీకు ఒక తమ బలకూర్చుమని ప్రార్థిస్తున్నా ప్రభావ నీ ప్రార్థన ప్రభావ ఆది మొదలుకొని అంత వరకు మీరు నడిపించి మహిమ పొందమని ఏ సై అ పరిశుద్ధ నమ్మని ప్రార్థిస్తున్నాయి మన మే బా మసన యో నిరాశు తు హ నిరాలా జ మన మే జన్ అవినాశీ ఆనంద మన మే జన్ అవినాశీ ఆనంద పాప రీతకి అనంత రీతకి జీలా జీలా హా మన మంది బస్నే వాళ్ళ యశ తు హ నిరాశు తు నిరా పాప మ దుయా డూబ రహి పితా దూరీ పాప మూబ రీ మి రూప మనుషయా మనుష్యలే ఆయా హు మన మంది బ వా మన మంది బ వాషూ త నిరాలా ఐషు తు నిరాలా మూసా తోగ మూసా తులాయా స్వర్గ లో భవన దా పరిస్థ వవ్రీ ఉ మన మంది మన మంది యో త నిరాశ తు నిరాశవా ప్రేమ సే ఆయీ బశ్వాసీ ప్రేమ సే ఖుషీ బ్రే చ అంధకారు మన మే ఉజా మన మే ఉజా మన మన దిర బా మసన యశ తు హ నిరాలా యశ తు హ నిరాలా జల మవినాశీ ఆనంద అవినాశీతి జలగి జా హు అమ మూ హ నిరాళు తు హ నిరాలా మన్ మంది బా మన్ మంది నిరాలీ మాట జీవ ముగలదయ్యాస్తయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పులే నిదయ్యా ఏ సయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారిన నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా నీ మాట సత్యము నీ మాట మార్పు ఏసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట త్రోవ తప్పిన వారిని సరి చేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ये आगना नी माट जरू्या ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏ నీ మాట మరచిపోనిదయ్యా సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట మారా కూడా మధురము చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట మారా బ్రతుకును కూడా మధురము చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించున నీ మాట ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏ సయ్యా నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ సయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏ సయ్యా నీ మాట మరచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగిన నీ మాట జరుగునయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏ నీ మాట మరచిపోనిదయ్యా నీ మాట జీవము గలదయ్యా ఏ స్థయ్యా నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏస్తయ్యా నీ మాట మరచిపోనిదయ్యాడీ సరైతే మనం వాక్యం ధ్యానించుకున్నాము చాలా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పిల్ల మా కలికరం కలిగిన మా ప్రియ పరులకపు తండ్రి ఈ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు మహాగాడ మహోన్నతుడ జీవము దేవా దేవ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తివంతుడైన దేవ సర్వలోక సృష్టికర్తమైన దేవ తండ్రి ఇదిగో నా ప్రాభ ఈ ఉదయం కాలం నుంచి నీవు ఉచితమైన కృపతో అపారమైనటువంటి ప్రేమతో ప్రాభ నన్ను మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీరు ఎక్కో చోటును భద్రపరిచినందుకు వంద నాలుగు ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు వంద నాలుగు ప్రాభ ఏమాత్రం అర్హత లేకపోయినప్పటికీ యోగ్యత లేకపోయినప్పటికీ నీ ప్రాభ నీ కృపతో నా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా నడిపిస్తున్న వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగో ప్రభా ఈ రాత్రికాల సమయంలో నైనా నీ సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు నేను స్థుతించడానికి ఆయన నీ స్వరం మీనడానికి నీకు మూర పెట్టుకోవడానికి అవకాశాన్ని బట్టి వందనాలు అందుని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే నా ప్రభా సహాయం చేయండి మీ ఆత్మతో నింపండి నీ సిలువు చాటులను నా నా నోటిని ప్రభా నీ ఊరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా నాయన మీరే మాట్లాడి మీరే మహిమనందమని మా జీవితాన్ని ప్రభావం మేము పరిశీలన చేసుకొని నీకు తగినట్లుగా నీకు యోగ్యమైన రీతితో జీవించడానికి రూపుచూపమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుంచి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన యేసు క్రీస్తునామం పేరిట మీ అందరికి నా వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ధ్యానించుకోబోతున్నాం ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయం అంటే ఒప్పుగోలు లేదా ఒప్పుకొనుట క్రైస్తవ జీవితంలో ఒప్పుకోలు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకు ఒక వ్యక్తి ఒక పాపి క్రైస్తవుడిగా మారాలంటే మొట్టమొదటగా తను ఏం చేయాలంటే ఒప్పుకోవాలి ఏమని ఒప్పుకోవాలి నేను ఈ లోకంలో పాపిని నేను ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నాను అతిక్రమంతో జీవిస్తున్నాను దేవుని మాటలకు లోబడకుండా జీవిస్తున్నాను నేను దేవునికి బహు దూరంగా ఉన్నానని ఒప్పుకోవాలి తర్వాత ఏసుప్రవ్వే నా రక్షకుడు ఆయనే నా పాపముల నిమిత్తము ప్రాణం పెట్టాడు అని ఒప్పుకోవడం వల్ల ఒక వ్యక్తి పాపముల నుంచి విడిపించబడి క్రీస్తును ధరించుకున్న తను పాపము నుంచి విడిపింపబడి పరిశుద్ధతలోనికి వస్తాడు ఇప్పుడు ఒప్పుకోవడం ద్వారా తన పాపాలను ఒప్పుకోవడం ద్వారా యేసు ప్రభుని ద్వారా ఒక పాపి పరిశుద్ధతలోనికి వస్తాడు అంటే క్రైస్తవ జీవితము మొదలయ్యేదే ఒప్పుకోవడం అనే పదం దగ్గర క్రైస్తవ జీవితం ఆరంభమయ్యేదే ఒప్పుకోవడం దగ్గర కాబట్టి మనం ఈరోజు ఆ ఒప్పుకోవడం అనే అంశాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం అది క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇస్రాయేలీలు కూడా వారు వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు వాగ్దన దేశానికి వెళ్ళిన తర్వాత అనేక మారులు దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు తిరగబడతారు దేవునికి వ్యతిరేకంగా దుష్ప్రవర్తన చేస్తారు దేవునికి వ్యతిరేకంగా అష్టారోతుల దేవతలను శ్రీల దేవతలను వాళ్ళ దేవతలను వీళ్ళ దేవతలను తీసుకొచ్చుకొని వారి మధ్యలో ఉంచుకొని వాటిని పూజిస్తూ వాటి వాటి మీదనే తమ దృష్టిని పెట్టుకుంటారు దేవునికి బహుదూరంగా వెళ్ళిపోతారు ఎంతో భయంకరమైన పరిస్థితులు వాళ్ళు వెళ్ళినప్పుడు దేవుడు వారి మీద కోపగించుకొని వారిని మరలా శత్రువులకు ఒకప్పుడు ఇజ్రాయేలీ అంటే భయం ఎంత భయం అంటే వారు వస్తున్నారంటేనే గజ గజ వనికిపోయేవాళ్ళు అలాంటి వారిని దేవుడు తిరిగి మళ్ళీ అదే శత్రువులకి అప్పగిస్తూ వస్తాడు అలా అప్పగించబడినప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు తప్పు చేస్తారో తెలుసుకొని మళ్ళా తిరిగి వాళ్ళు దేవుని తట్టుకు తిరిగినప్పుడు దేవుడు వాళ్ళని మళ్ళీ విడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ కాబట్టి ఎందుకు ఈ ఒప్పుగోలు అనేది ఎంత ప్రాముఖ్యమైందంటే ఒక నూతన ఆరంభాన్ని పడిపోయిన స్థితి నుంచి పతనం అయిపోయిన స్థితి నుంచి బంధింపబడిన స్థితి నుంచి చెరలో ఉన్న స్థితి నుంచి ఒప్పుకోవడం అనే పదం ద్వారా నూతనమైన స్థితిలోనికి రాబడతాం స్వతంత్రం అనేటువంటి పదంలోనికి రాబడతాం దేవుని కాపుదలలోకి దేవుని భద్రతలోకి మనం రాబడతాం కాబట్టి ఒప్పుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం కాబట్టి మనం ఒక రెండు సందర్భాలు చదువుకొని ముందుకెళ్తాం సమూహేలు నేను మొత్తం చదవను మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను క్లుప్తంగానే ముగిచ్చేస్తాను సమూహేలు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడతాయి నేను క్లుప్తంగా మీకు చెప్తాను ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తారు వెళ్ళేటప్పుడు వారి ప్రవర్తన సరిగా ఉండదు వారు ఆ దేవతలను ఈ దేవతలను పూజిస్తూ దేవుని దృష్టికి బహు చెడ్డవారై ఉంటారు అలానే ఎలి కుమారులు ఎలి యాజకుడైన ఎలి కుమారులు దేవుని మందసం దగ్గర దేవుని గుడారం దగ్గర ఇష్టానుసారమైన పాపము వెబిచారము చేస్తూ వారు ఇష్టానుసారమైన రీతిగా దేవుని అవమాన దేవునికి బలి ఇవ్వాలి దేవునికి మొక్కులు చెల్లించాలంటేనే అసహ్యపడే రీతిలో అసహ్యపడే రీతిలో వాళ్ళు ఉంటారనమాట అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారిని శత్రువులకు అప్పగించేస్తాడు ఇస్రాయిలు ఫిలితీల మీదకి దండెత్తినప్పుడు వారు బహుగా తరుముతారు వాళ్ళని నాలుగు వేల మందికి పైగా హతము చేసి ఇస్రాయలు తరిమినప్పుడు ఇస్రాయలు బహుగా ఏడుస్తూ ఉంటారు ఏడుస్తూ వాళ్ళు వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈసారి మేము దేవుని మందసాన్నే తీసుకొని వెళ్దాం దేవుని మందసాన్ని మనతో పట్టుకెళ్దాం దేవుడు మనతో ఉంటాడప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా గెలుస్తారో చూద్దామని చెప్పి దేవుని మందసాన్ని యుద్ధానికి తీసుకెళ్ళిపోతారు దేవుని మందసాని వాళ్ళతో పాటు తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు తీసుకెళ్లేటప్పుడు మహారోధన గొప్ప గొప్ప కేకలు వేస్తారు దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు మనకు అది ఆ శత్రువులు మన చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా ఉంటారు అరిసినప్పుడు ఫిలిస్తీలు భయపడిపోతారు వీళ్ళేంది మనం తరిమేం కదా అయినా ఎందుకు ఇట్లా అరుస్తున్నారంటే ఈసారి వారితో పాటు దేవుని మందసం కూడా రాబోతుంది కాబట్టే వాళ్ళు అరుస్తున్నారని చెప్పి భయపడిపోతారు వాళ్ళు ఫిలిస్తీలు భయపడిపోయినప్పటికీ కూడా వాళ్ళలో ఎవడో ఒకడు మనం తగ్గేదానికి లేదు మనం తగ్గడానికి వీలు పోదం పోదాం వాళ్ళ మీదకి దండెత్తుదాం ఏదైతే అయింది చావో రేవో తేల్చుకుందాం అని ముందుకు వచ్చినప్పుడు ఈ ఇస్రాయేలీలు ఓడిపోతారు మొత్తం చదరవేయబడతారు దేవుని మందస్సం కూడా పట్టబడుతుంది అది శత్రుల చేతికి వెళ్ళిపోతుంది ఆయన ఫిలిస్తీన్ల చేతులకి వెళ్ళిపోతాడు అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయిల్ ఎటువంటి పరిస్థితులు ఉన్నారంటే చదరగొట్టబడిన స్థితిలో ఉన్నారు దేవుని ప్రభావము దేవుని శక్తి దేవుని మందిరము దేవుని సన్నిధి వాళ్ళ నుంచి వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది వాళ్ళ నుంచి శక్తి వెళ్ళిపోయింది వాళ్ళు ఉత్త మనుషులుగానే మిగిలిపోయారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళు ఓడిపోయి ఎంతో దేవుని ప్రభావాన్ని కోల్పోయిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు బహుగా చింతిస్తూ ఏడుస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్రాయేలీలందరూ ఈ సమూహలు ప్రవక్త దగ్గరకు వచ్చి మేము తిరిగి యహోవానే ప్రేమిస్తాము తిరిగిన యహోవానే సేవిస్తాము మేము చేసిన పాపాలన్నీ ఆయన సన్నిధిని ఒప్పుకుంటాము మా నిమిత్తం నువ్వు ప్రార్థన చేయి అనంటే సమూహలు ప్రవక్త ఆయన అంటాడు చూడండి మొదటి సమూయలు ఏడో అధ్యాయము ఐదో వచనంలో అంతట సమూయేలు ఇస్రాయలులందరినీ మిస్పాకు పిలువనంపుడి నేను మీ పక్షమున యహోవా ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి మిస్పాలో సమూహేలు ఇస్రాయిలకు న్యాయము తీర్చుతూ వచ్చాను వీరంతా మిస్పా అనే కూడుకున్నారు అక్కడ ఉపవాసాలు ఉంటున్నారు దేవుని దృష్టికి వాళ్ళు ఏదైతే తప్పు చేశారో ఏదైతే పాపం చేశారో దాన్ని ఒప్పుకుంటూ దేవునికి మొర పెడతా ఉంటారు అలాంటి సందర్భంలో ఇస్రాయేలీలంతా మిస్పాలో ఉన్నారు వాళ్ళంతా ఒక చోట కూర్చబడ్డారు చెదిరిపోయిన వీళ్ళంతా తిరిగి మళ్ళీ కలిశారు ఇదే సమయము ఇదే అనుకూల సమయం అని చెప్పి ఫిలిస్తీన్లు ప్లాన్ వేసి మిస్పా మిస్పాలోకి రావాలని ప్లాన్ వేసుకుంటారు ప్రణాళిక వేసుకుంటారు మిస్పాక్ వచ్చి ఇస్రాయల్ అందరినీ హతం చేయాలి అనే ప్రణాళిక వేసుకొని మిస్పాకి రావడానికి వాళ్ళు సిద్ధపడతారు సిద్ధపడిన సంగతి ఇస్రాయలుడికి తెలిసి బహుగా దుఃఖించి వాళ్ళు సమూహలు ప్రవక్తతోటి అయ్యా వాళ్ళు వస్తున్నారు ఇంకా మనకు మనకు మమ్మల్ని తప్ప తప్పించేవాడు లేడు ఈ క్షణము దేవుడు మనల్ని రక్షించినట్లు నీవు మా కొరకు ప్రార్థన చేయము ప్రార్థన చేయమని గోజారినప్పుడు చూడండి అప్పుడు అప్పుడు సమూయలు ప్రవక్త ఏం చేస్తారంటే ఏడాధ్యాయం తొమ్మిదో వచనంలో సమూయలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేళ్ల పక్షమున యహోవాకు ప్రార్థన చేయగా ఎహోవా అతని ప్రార్థన అంగీకరించను ఎప్పుడైతే ఇస్రాయేలీలు తమ పాపాలు ఒప్పుకొని బలి నర్పించారో అప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అప్పటి దాకా వాళ్ళను దేవుడు ఒప్పుకున్నంత దాకా ఎప్పుడైతే ఒప్పుకున్నారో అప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళని అంగీకరించాడు తర్వాత మనం చదువుతూ పోతే ఇస్రాయిల్ చేతిలో ఫిలిస్తీన్లు ఓడిపోయినట్లుగా చూస్తాం ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ సందర్భంలో వాళ్ళు దేవుని ప్రభావాన్ని కోల్పోయిన స్థితిలో ఉన్నారు దేవుని దేవుని సన్నిధిలో వాళ్ళు లేరు వాళ్ళంతా చెదరగొట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని వాళ్ళు ప్రార్థన చేశారో దేవుడు వారి ప్రార్థన అంగీకరించి వాళ్ళకి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు నూతనమైన స్థితిని వాళ్ళకి తీసుకొని కాబట్టి ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటామో దేవుని సన్నిధిలో మన విషయాలు ఒప్పుకుంటామో దేవుడు మనల్ని కరుణిస్తాడు మన ప్రార్థన వింటాడు లేదు నేనంతా బాగానే ఉన్నాను నేను ఏ పాపము చేయలేదు మనం ఒప్పుకోకుండా ఉన్నామనుకోండి మనకు తెలుసు కదా కయ్యని వాడు కయ్యను దగ్గరకు వచ్చి దేవుడికి అవకాశాన్ని ఇచ్చాడు నీ తమ్ముడు ఎక్కడ అంటే నాకేం తెలుసు వాడికి ఏమన్నా నేను కావలి వాడనా అన్నాడు దాని ఫలితము పాపము ఒప్పుకోకపోవడానికి ఫలితము అతడు శపించబడ్డాడు దేశ దిమ్మరి అయ్యాడు ఒప్పుకుంటేనేమో ప్రార్థన దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తే ఒప్పుకొని ఈ యొక్క దేవుడు శపించాడు దేశ దిమ్మరిగా చేశాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఒప్పు ఒప్పుకోలు అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం అది దేవుణ్ణితో తిరిగి సంబంధాన్ని మనకి అనుగ్రహించేదిగా చూస్తా ఉన్నాం ఎంతో శక్తివంతమైనదిగా మనం చూస్తా ఉన్నాం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మనకి విజయాన్ని అనుగ్రహించేదిగా చూస్తా ఉన్నాం కాబట్టి ఈ ఒప్పుకొనుట అనే అంశంని మనం ధ్యానించేటప్పుడు ఒక క్రైస్తవ విశ్వాసి లేదా ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ తన ఆత్మీయ జీవితంలో విజయవంతంగా ముందుకు పోవాలంటే దేవుణ్ణి సంతోషపరచాలంటే దేవునికి దగ్గరగా తను జీవించాలంటే తాను చేయవలసిన ఐదు ప్రాముఖ్యమైన విషయాలు తను ఒప్పుకోవాల్సిన ఐదు ప్రాముఖ్యమైన విషయాలు నేను త్వర త్వరగా ముగిచ్చే చూపించేసి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను మొట్టమొదటిగా చూడండి మనము దేవుని మన విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా మనం ఒప్పుకోవాల్సింది ఈ మాటలో రాయబడింది చూడండి కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనం కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము ఐదవ వచనంలో ఇక్కడ రాయబడిన మాట నా దోషమును కప్పుకొనక మీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందిననుకుంటుని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు ఇక్కడ భక్తుడు ఒప్పుకుంటుంది మొదటగా తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు ఎందుకంటే ఈ పాపాన్ని మనం మొట్టమొదటగా దేవుని ముదుట వచ్చినప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి ఎందుకు మన పాపాలు ఒప్పుకోవాలంటే ఈ పాపాలనేవి బహుభయంకరమైనవి ఎందుకు ఈ పాపాలంతా బహుభయంకరమని అంటే ఈ లోకంలో ఏదైనా సరే ఈ లోకంలో ఏదైనా సరే దేవుణ్ణి మనిషిని దూరం చేస్తాయో లేదో తెలియదు కానీ పాపం మాత్రం ఖచ్చితంగా దేవునికి మనిషికి సంబంధం లేకుండా చేస్తుంది పాపము ఒక మనిషి మీద ఉంటే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి రాలేడు మనం అందుకు మనకు ఒక వాక్యాలు కూడా ఉన్నాయి యశ్యా గ్రంథము యాభై అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం రక్షింపక నేరక ఉండునట్లు యహోవాహస్తము కురిచ కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపకై ఉన్నాడు చూడండి దేవుని దేవుడు మన మన ప్రార్థనలు వినకుండా ఆయన మన వైపు చూడకుండా మన స్థితిగతుల వైపు చూడకుండా ఏవి అడ్డగిస్తున్నాయంట మీ పాపములు మీ దోషములు మీకును దేవునికి అడ్డుగా వచ్చినాయి ఈ అడ్డు ఉన్నంత కాలము మనం ఎంత ప్రయాసపడినా మనకు మనకు ప్రార్థనకు జవాబు రాదు మనం ఎంత ప్రయాసపడినా దేవుడు మన ప్రార్థన అంగీకరించడు మనల్ని చూడడాయన ఎప్పుడైతే ఈ పాపాలు మనం ఒప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటాడు అది మంతకు మనం చూసాం మనం ఒప్పుకుంటామో మనం మన మనము దేవుని మన ప్రార్థన విని మనకు జవాబు అనుగ్రహించేవాడిగా ఉంటాడు ఒక మనిషిని దేవుణ్ణి సమాధానం లేకుండా మనిషికి దేవునికి సంబంధం లేకుండా చేసేదే పాపం చూడండి యేసు ప్రభు ఆ శిలువు మీద చనిపోతున్నప్పుడు ఆయన శిలువు మరణం పొందుకుంటున్నప్పుడు ఎన్నో మాటగా అంటాడో నాకు జ్ఞాపకం లేదు కానీ ఒక మాట అంటాడు ఎలి ఎలి లమా సభత్త అంటే ప్రభు ప్రభు నా చెయ్యి ఎందుకు విడిచావు దేవా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని ఎందుకు యేసు మాట అనాల్సి వచ్చింది ఆ సిల్వలో ఎందుకు యేసు మాట అనాల్సి వచ్చింది ఆ శిల్వలో దేవుడు యేసు తన ఈ లోక పాపాన్నంతా ఆయన మోస్తా ఉన్నాడు ఈ లోక పాపాన్నంతా ఆయన మీద వేసుకున్నాడు ఆయనంతా పాపముగా అక్కడ కనపడతా ఉన్నాడు ఆ పాపాన్ని దేవుడు ఆయన యేసు ప్రభు కాబట్టి తండ్రి చూడలేకపోయాడు ఆ పాపాన్ని తండ్రి విడిచిపెట్టేశాడు ఎందుకు పాపం ఉంటే దేవుడు విడిచిపెట్టేస్తాడు మనిషిని అనేది మనకు అక్కడ జ్ఞాపకం అర్థం అవుతుంది యేసు ప్రభుయే ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రితో సంబంధాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు అది అక్కడ మనకి ఎందుకు అలా రాయించబడిందంటే ఒక మనిషి మీద పాపం ఉంటే దేవుడు చూడడు దేవుడు విడిచిపెట్టేస్తాడు అనేదానికి సాదృశ్యంగా మనకు అక్కడ కనపడతా ఉంది కాబట్టి మనము మొట్టమొదటి మన క్రైస్తవ జీవితం విజయవంతంగా కొనసాగాలంటే మన మన ఆత్మీయ పోరాటంలో మనం బలంగా ముందుకెళ్లాలంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి కొన్ని కొన్ని సార్లు మనం ఏ పాపం మనం చేస్తున్నాము మా ఆఫీసుల్లో కూడా ఆఫీసులో జాయిన్ అయిన కొత్తలోని కొన్ని కోర్సులు ఇస్తారు ఆ కోర్సులు ఏమంటారు అంటే అన్కాన్షియస్ బయాస్ అంటారు తెలిసి తెలియకుండా చేసే చూపించే భేదాలు అనమాట తెలిసి తెలియకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తా ఉంటారు ఆఫీసులు దాని ద్వారా ఏమవుతుందంటే ఎంప్లాయీస్ కి మధ్య మంచి రిలేషన్ ఉండకుండా కొంత గొడవల వాతావరణం లాగా ఉంటుంది అన్నట్టు అలా ఉండకూడదని ఆ కోర్స్ అనేది ముందుగానే జాయిన్ అయినప్పుడే వాళ్ళు ఇస్తారనమాట ఎందుకు ఈ విషయాలు నీకు తెలియకపోతే తెలుసుకో తెలియకుండా మనం ఏం తప్పులు చేస్తాం తెలియకుండా మనము ఎదుటి వారిని ఎలా బాధ మన మాటల ద్వారానో మన క్రియల ద్వారానో ఎలా బాధ పెడతాం ఎలా రియాక్ట్ అవుతారని ఆ కోర్సులో పొందుపరిచి వాళ్ళు ఏం చేస్తారు కొత్తగా చేరిన వాళ్ళకి ఇస్తారు వాళ్ళు అవి తెలుసుకొని దాని ప్రకారం వాళ్ళు పాటించినట్లయితే ఈ అన్కాన్షియస్ బయాస్ తెలిసి తెలియకుండా చేసేటువంటి పాపము చేయరు తెలిసి తెలియకుండా చూపించేటువంటి భేదం చేయరు తద్వారా ఆ కంపెనీలో సమాధానం ఉంటుంది అది వాళ్ళ అది వాళ్ళు చెప్పేది కాబట్టి ఈ రోజు మన జీవితంలో కూడా మనం ఏం పాపాలు చేస్తున్నామో తెలియకపోవచ్చు దావిధి కూడా నాతాను ప్రవక్త వచ్చిందాకా నాతాను ప్రవక్త వచ్చి చెప్పిందాకా ఆయనకు అర్థం కాల ఆయన పాపమే చేశాడు తప్పే చేశాడు భయంకరమైన శిక్ష భయంకరమైన పాపం చేశాడు కానీ అతను గుర్తిరగలేని స్థితిలో ఉండిపోయాడు ఎప్పుడైతే నాతన తన ప్రవక్త వచ్చాడు దావీదు అది సమర్థించుకోవాలి ఆయన దేవుని దగ్గరకు వచ్చి బొరం మొర పెట్టాడు బతిమాలాడు వేడుకొన్నాడు ఆయన కొన్ని కీర్తనల పత్రికల్లో రాస్త కీర్తనలు గ్రంథంలో రాస్తా ఉంటాడు నా కన్నీరు నా కన్నీరు ప్రవాహం వెళ్ళిపోతుంది నా కన్నీటికి పరుపు కూడా తేలిపోతుంది కీర్తన ఆరోగ్యంలో కీర్తనల గ్రంథం ఆరోగ్యంలో రాయబడతాయి ఈ మాటలు కాబట్టి ఎంతో భయంకరమైనది పాపం ఎందుకు ఆయన అంత భయంకరంగా అంత భయంకరంగా ఆయన ఏడ్చాడు కాబట్టే దావి దంత భయంకరంగా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు కాబట్టే దేవుడు ఆయనను కనికరించి ఆయన చరిత్రను అలానే ఉంచాడు అతనికంటూ గొప్ప స్థానాన్ని బైబుల్లో ఇచ్చాడు తన గర్భము నుంచే యేసు ప్రభు వచ్చాడు కాబట్టి చూడండి ఆ ఒప్పుకోవడం మన పాపాలు ఒప్పుకోవడం అనేది ఎంతో ప్రాముఖ్యం లేదు నేను ఏ పాపము చేయలేదు నేనంతా కరెక్ట్ గానే ఉన్నాను నేనంతా బాగానే ఉన్నాను అని మనం అనుకుని దేవుని దగ్గరికి వచ్చామనుకోండి మనకు ఒక ఉపమానం గుర్తు రావాలి ఇప్పుడు శంకరి శంకరి యొక్క ప్రార్థన పరిసయుడు యొక్క ప్రార్థన మనకు గుర్తు రావాలి పరిసయుడు ఏం చెప్తున్నాడు నేను నీకు దశం భాగమిస్తున్నాను నేను అది చేస్తున్నాను నేను ఇది చేస్తున్నాను అని చెప్పి తన చేసేటువంటి గొప్ప కార్యాలను చెప్పుకుంటూ హెచ్చించుకుంటున్నాడు శంకర్ ఏం చేశాడు ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా సిగ్గుపడి తను హృదయంలో కృంగిపోతా ఉన్నాడు దేవుడు ఏం చెప్పాడు ఆ సందర్భంలో ఈ పరిసేవుడి కన్నా ఈ సుంకరే నీతి మంతుడని తీర్పు తెచ్చబడతాడని నిశ్చయంగా చెప్తున్నానని చెప్పాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది మొట్టమొదటిగా మన క్రైస్తవ జీవితంలో మనము మన పాపాలు ఒప్పుకోవాలి అప్పుడే దేవునికి మనకు మధ్య సమాధానం ఉంటుంది దేవునికి మనకి మధ్య సంబంధం ఉంటుంది అలా సంబంధం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు వింటా ఉంటాడు మనకు వచ్చేటువంటి ఆపదల నుంచి మనకు వచ్చేటువంటి కష్టాల నుంచి దేవుడు మనకు ఎల్లప్పుడూ పక్కనే ఉండి సహాయం చేస్తూ మన ఆయన ముందుకు నడిపిస్తూనే ఉంటాడు కాబట్టి మొట్టమొదటిగా మనం మన పాపాలు ఒప్పుకోవాలి రెండో విషయంగా చూడండి దానియలు గ్రంథము తొమ్మిదో వచనము తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనంలో దానియలు గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవయో వచనంలో రాయబడినమాట నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవ ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును నేను ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచు నుండి ఇక్కడ దానియలు ప్రవక్త దానియలు రాస్తున్నాడు దానియలు భక్తుడు రాస్తా ఉన్నాడు యేసు ప్రభుకి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమనంటే ప్రభువ నా పాపాలు నా జనుల పాపాలు క్షమించు రెండవదిగా మనం మనం ఒప్పుకోవాల్సింది ఏంటంటే మన జనుల పాపాలు మనం ఒప్పుకోవాలి మన బిడ్డల పాపాలు మనం ఒప్పుకోవాలి మన కుటుంబీకుల పాపాలు మన ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉంటది అలా ఒప్పుకుంటున్నప్పుడు దేవుడు మన కుటుంబంలో కార్యాలు చేయడానికి అవకాశం ఉంటది చూడండి ఎలీ ప్రవక్తనే మనం చూస్తా ఉంటాము అన్న వచ్చి ఆ సన్నిధిలో ఏడుస్తూ మొరపెడుతూ దేవుని ఆత్మతో ఆత్మను కుమ్మరించుకుని బహుభయంకరంగా ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మాట అంటాడు నువ్వు అనుకున్నట్టుగా దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు అని చెప్తే ఖచ్చితంగా మాట నెరవేరుతుంది జీవితంలో అంటే ఆ ప్రవక్త కరెక్ట్ గానే ఉన్నాడు ఆయన చాలా మంచి ప్రవక్తలు ఆయన సారీ ప్రవక్త యాజకుడు ఆ యాజకుడు కరెక్ట్ గానే ఉన్నాడు ఆయన మాట సెలవిస్తే అన్నా జీవితంలో నెరవేరింది మంచి ప్రవక్త ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చాడు కానీ అతని జీవితంలో ఒక పొరపాటు ఏమైనా ఉంది అంటే కుమారులు అతను నెమ్మది పరిస్థితిని తీసుకొచ్చారు కుమారులు భయంకరమైనటువంటి పాపము ఆ సన్నిధిలో ఆయన దేవుని గుడారంలో చేస్తూ వచ్చారు భయంకరమైనటువంటి శిక్షకులు పాల్పడ్డారు శిక్షణ వాళ్ళు పొందుకున్నారు ఆయనకి నెమ్మది లేదు ఎలీకి నెమ్మది లేదు ఎలీకి నెమ్మది లేదు ఆయన ఎంత మంచి యాజకుడు అయినప్పటికీ ఎంతగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ అతడికి నెమ్మది లేనటువంటి పరిస్థితి అలానే సమూహలను కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అన్నట్టు ఆయన మంచి ప్రవక్త గొప్ప ప్రవక్త దీర్ఘశాంతం కలిగినటువంటి ప్రవక్త చాలా మృదు స్వభావి మంచి ప్రవర్తన కలిగినటువంటి ప్రవర్ ఆయన కానీ ఆయన విషయంలో కూడా ఒక మచ్చుంది ఆయన బిడ్డల విషయంలో ఇస్రాయల్ ప్రజలు వచ్చి నీ కుమారులు ఎనిమిదో అధ్యాయంలో రాయబడతాయి నాలుగు ఐదో వచనంలో ఇస్రాయల్ పెద్దలందరూ కూడి సమయంలోకి వచ్చి నీవు వృద్ధుడవు నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు అని చెప్పి సమాధానం చెప్తాడు ఒక తండ్రికి ఎప్పుడు ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది ఒక తండ్రికి ఎప్పుడు గర్విస్తాడు తన బిడ్డల గురించి మంచి సాక్ష్యము ఇరుగు పొరుగు చెప్తే అది ఎంతో సంతోషం తండ్రికి అప్పుడు ఆ తండ్రి బహుగా సంతోషిస్తాడు బహుగా గర్వపడతా ఉంటాడు నా బిడ్డలని లేదు అదే బిడ్డలని చుట్టుపక్కలలో తిడతా ఉంటే ఆ తండ్రి ఎంతగా కుమిలిపోతా ఉంటాడు సమూహాల ప్రవక్త జీవితంలో కూడా అదే జరిగింది ఆయన ఎంత నమ్మకంగా దేవునికి పరిచర్ చేసినప్పటికీ దేవుని వాక్యానికి విధేత చూపించినప్పటికీ దేవునికి లోబడి జీవించినప్పటికీ ఆయన జీవితంలో కూడా ఒక నెమ్మది లేనటువంటి పరిస్థితి సంతోషం లేనటువంటి పరిస్థితి సమాధానం లేనటువంటి పరిస్థితి తన బిడ్డల ద్వారా తనకు కలిగింది కాబట్టి మనము మన ప్రార్థనలో ఖచ్చితంగా దానియల వలే మన యొక్క మన మన జనుల యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి మన కుటుంబీకుల యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి మన బిడ్డల యొక్క పాపాలు మనం ఒప్పుకోవాలి దేవుణ్ణి వేడుకోవాలి ఆయన ప్రార్థన చేసేటప్పుడు దానియల ప్రవక్త సం కంప్లీట్ గా ప్రార్థన చేయడు కంప్లీట్ గా ప్రార్థన చేయకుండానే సగం ప్రార్థనలోనే దేవుని దూతొచ్చి సమాధానం ఇచ్చేస్తారు ప్రార్థన కూడా ముగించడాయన ముగించక ముందే తనకు సమాధానం వచ్చేస్తుంది అది అంత శక్తివంతమైనటువంటి ప్రార్థన కాబట్టి మనము మొట్టమొదటిగా చేయాల్సింది మన పాపాలని ఒప్పుకోవాలి మన జన్మ యొక్క పాపాలని ఒప్పుకోవాలి అలా చేసినప్పుడు గొప్ప విజయాన్ని మనం మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం మన ఆత్మీయ జీవితంలో కూడా చూస్తూ ఉంటాం ఎస్తేరు మురదకాయలు కూడా వారు తమ జనుల నిమిత్తమై దేవుని దగ్గర ఉపవాసం ఉండి మొర రాజు చంపుతాడేమో నా కొరకు ప్రార్థన చేయండి ఎందుకు ఆమె వెళ్తుంది ఉపవాసం ఉండి మరి ఎందుకు వెళ్తుంది రాజు దగ్గరికి తన తన యొక్క జనుల విషయమై దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది గొప్ప విజయాన్ని తాను పొందుకుంది కాబట్టి ఎన్నో ఉదాహరణలు మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి మొ మనం ఒప్పుకోవాల్సింది మన జనుల పాపాలు ఆ పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు మన కుటుంబంలో సమాధానము నెమ్మది ఉంటాయి మన ఆత్మీయ జీవితం కూడా సజావుగా సాగుతుంటాయి అలా లేదనుకోండి అది మన మన ఆత్మీయ జీవితానికి అంత మేలుకరంగా ఉండదు కాబట్టి నెక్స్ట్ మనం మూడవదిగా మనం చూద్దాము మూడో విషయంగా మత్స్సు వార్త పదో అధ్యాయము ముప్పై వచనం మత్స్సు వార్త పదో అధ్యాయము ముప్పై వచనంలో ఇక్కడ మన ప్రభు ఒక మాట సెలవిస్తూ ఉంటారు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో నా తండ్రి ఎదుట నేను వాణిని ఒప్పుకొందును మూడవదిగా మనం చేయాల్సింది యేసు ప్రభుని మనుషుల ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకోవడం అంటే ఆయనను అంగీకరించినట్టుగా మనం మామూలుగా జనరల్ గా ఎలా చెప్తా ఉంటారు ఏసు ప్రభు తెలియదనకూడదు ఏసు ప్రభుని నమ్ముకున్నానని చెప్పాలి అని అంటూ అది నిజమే కానీ ఈ మాటలో దేవుడు కొన్ని సత్యాలు నాకు తెలియజేశాడు అవి నేను మీకు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుని వాడేవాడో పరలోకముందు తండ్రి నేను వాడిని ఒప్పుకుంటానని చెప్పాడు మనుషులు ఎదుట ఒప్పుకోవటం అంటే దేవునికి సాక్షిగా మనం ఉండాలి దేవునికి సాక్షిగా మనం ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఒప్పుకోవడము అంటే ఏసు ప్రభు ఎవరు ఆయన ఏమంటాడు నిజం సార్తలో నేనే మార్గమును నేనే జీవమును నేనే సత్యమును అనేటువంటి మాట ఆయన మాట్లాడతాడు ఏసుప్రభు ఎవరంటే మార్గము జీవము సత్యము ఏసు ప్రభుని మనుషులు ఎదుటి ఒప్పుకోవడం అంటే సత్యాన్ని మనం ఒప్పుకొని తీరాలి దేవుణ్ణి ఒప్పుకోవడం అంటే సత్యాన్ని ఒప్పుకోవడం ఏసు ప్రభుని మనుషులు ఒప్పుకోవడం అంటే అబద్ధం చెప్పడం కాదు సత్యాన్ని ఒప్పుకోవాలి సత్యాన్ని చెప్పాలి అలా సత్యాన్ని చెప్పినప్పుడు సత్యము బయలుపరచబడినప్పుడు అక్కడ అబద్ధానికి అవకాశం ఉందనే ఉండదు అక్కడ అపవాదికి అవకాశం ఉండదు వాడికి రాజ్యం కూలిపోతుంది ఒక ఈ మాట బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు అతని కుటుంబం బాగానే సాగుతా ఉంది ఆ సాగిన తర్వాత కొంతకాలానికి ఆ వ్యక్తికి వేరే ఒక వ్యక్తి ఒక ఆడ చూసిన తర్వాత తను తన హృదయంలో చెడు తలంపులు వచ్చినాయి తను ఏం చేశాడు ఆ వ్యక్తితో తన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి ఆ వ్యక్తితో తను ఉండాలని చెప్పి తనకు పెళ్ళైన సంగతిని తనకు పిల్లలు ఉన్న సంగతిని మరుగుపరిచి అబద్ధం చెప్పి తన మీద పడ్డాడు తను ఇతనికి సహకరించింది వీళ్ళిద్దరి మధ్య ఈ అక్రమం అనేది చోటు చేసుకుంది ఈ సంబంధం అనేది కొనసాగుతా సంబంధం అనేది ఏర్పడింది ఈ సంబంధం ఎంత కాలం కొనసాగుతుంది చెప్పండి ఈ సంబంధము ఏదైతే అబద్ధం మీద కట్టిన సంబంధము మోసం మీద కట్టిన సంబంధము ఎంత కాలం కొనసాగుతుంది ఎప్పుడైతే సత్యం బయలుపరచబడిన దాకా ఆ సంబంధం అలానే కొనసాగుతుంది ఎప్పుడైతే ఈ వ్యక్తికి పిల్లలు ఉన్నారు భార్య ఉన్నారు అని అతనికి ఆమెకు అప్పటిదాకా ఆ సంబంధం అలానే కొనసాగుతుంది ఎప్పుడైతే ఈ వ్యక్తికి పిల్లలు భార్య ఉన్నారు అనే విషయము బయలుపరచబడుతుందో తనకు తెలుస్తుందో అక్కడ మోసానికి అవకాశం ఉండదు అక్కడ అక్రమానికి అవకాశం ఉండదు అక్కడ పాపానికి అవకాశం ఉండదు తనేం చేస్తుంది అతను అసహించుకొని మోసం చేశాడని చెప్పి వెళ్ళిపోతుందే గాని తన సంబంధాన్ని కొనసాగించదు ఒకవేళ కొనసాగించింది అనుకోండి తను పాపం చేస్తున్నట్టు తను తెలిసి తెలిసి పాపం చేస్తున్నట్టు అది వేరే విషయం ఎప్పుడైతే సత్యాన్ని బయలుపరుస్తామో ఎప్పుడైతే సత్యాన్ని మనం ఒప్పుకుంటామో సత్యాన్ని మనం ప్రకటిస్తామో అక్కడ అబద్ధానికి అవకాశం ఉండదు ఏసు ప్రభుని ఒప్పుకోవడం అంటే సత్యాన్ని ఒప్పుకోవడం సత్యాన్ని చెప్పడం సత్యాన్ని చెప్పినప్పుడు అపవాది ఉండలేడు అబద్ధం జయించలేదు ఒకవేళ సత్యాన్ని బయలుపరిచినప్పటికీ అంగీకరించకుండా అదే పాపంలో ఉన్నారనుకోండి అది మన మీద ఉండదా ఎవరైతే ఒప్పుకొని తెలుసుకొని కూడా వాళ్ళు అదే రీతిలో ఫాలో అయినారో వాళ్ళ మీదగా దోషం వస్తుంది అప్ప మన మీదకి రాదు కాబట్టి ఇందులో సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో కూడా చాలా మంది ఉంటారు హైందోలు చెప్తా ఉంటారు మాది సనాతన ధర్మము మాది గొప్ప ధర్మము మాది ఆ ధర్మం ఈ ధర్మం అని చెప్తా ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితము భారతదేశం యొక్క పరిస్థితి ఏంది సతీశ బాల్య వివాహాలు రకరకాలటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు భర్త భర్త చచ్చిపోతే భర్త పాటు కాల్చి ఇటువంటి విధానాలు ఉన్నాయి చీకటిలో భయంకరమైన పరిస్థితుల్లో ఈ దేశం ఉంది అలాంటి పరిస్థితుల్లో దేవుని నమ్మిన బిడ్డలు మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఎంతో మంది ప్రయాసపడి వాటన్నింటి నుంచి విడిపించారు ఈరోజు ఉన్నాయి అవన్నీ ఎందుకు పోయినాయి అవన్నీ సత్యం బయలుపరచబడింది కాబట్టి సత్యం బయలుపరచబడింది కాబట్టి బంధకాల్లో ఉన్న వాళ్ళు విడుదల పొందారు చీకట్లో ఉన్న వారు వెలుగులోకి వచ్చారు సత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ పనికి మాన ఆచారాన్ని మాన ఆచారాలని పాటించడం ఎవరు ఆ సతీ సహగమనాన్ని నివేది విలియం కేరి అనే దేవుని బిడ్డ గొప్ప గొప్ప చేసిన వ్యక్తి ఆయన కాబట్టి ఎప్పుడైతే సత్యం బయలుపరచబడుతుందో అక్కడ అబద్ధానికి అవకాశం ఉండదు అపవాదికి అవకాశం ఉండదు అక్కడ జరుగుతుంది కార్యం అంతే కాబట్టి ఈ మాట నదే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడు ఎవడో పరలోకం మొదలున్న తండ్రి ఎదుట వాడిని నన్ను ఒప్పుకొందినంటే మన సత్యాన్నే ఒప్పుకోవాలి సత్యాన్నే ప్రకటించాలి అబద్ధం జరుగుతున్న చోట మన సత్యాన్ని ఒప్పుకొని తీరాలి అప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనం గొప్ప స్థితిలో ఉంటాం కాబట్టి మొ మొట్టమొదటిగా మనం చూసింది పాపాన్ని ఒప్పుకోవాలి రెండవదిగా మనం చూసింది మన జనమును తన జనము యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి మూడోదిగా యేసు ప్రభువును ఒప్పుకోవాలి అనంటే సత్యాన్ని ఒప్పుకోవాలి తర్వాత నాలుగో విషయంగా చూద్దాము సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఆరో వచనం సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనంలో ఇక్కడ రాయబడినటువంటి మాట నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి ఒప్పుకొను అప్పుడు ఆయన నీ తోవలను సరాలము చేయును మన మూడవది నాలుగవదిగా ఒప్పుకోవాల్సింది మన ప్రవర్తన మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి మన జీవితాల్లో దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి ఆయన ప్రభుత్వానికి మనం ఒప్పుకోవాలి అలా ఒప్పుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో చూస్తూ ఉంటాం దేవుని ప్రభుత్వం కింద ఉండడం అంటే గొప్ప ఆశీర్వాదం చూడండి ఈ మాట మనకి అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈరోజు మనుషులు ఎంతో సంబరపడిపోతా ఉన్నారు ఎందుకో తెలుసా మేము చంద్రులు చంద్రమండలోనికి చంద్రు చంద్రగ్రహం చంద్రగ్రహం ఏమిటి చంద్రుడి మీదకి అడుగు పెట్టాము తర్వాత గురుడు మీద బుధుడో గురుడో ఏదో మొత్తానికి అక్కడ అడుగు పెట్టాము ఆ గ్రహం మీద మేము అడుగు పెడుతున్నాము మేము ఎంతో సాధించాం ఎంతో ఘనత సాధించామని చెప్పుకుంటా ఉన్నాం అంటే చూడండి ఈ సృష్టిలో చంద్రుడు భూమికి బహు దగ్గరగా ఉన్న గ్రహం ఉపగ్రహం అలానే గురుడు కావచ్చు భూమికి దగ్గరగా ఉన్న మరొక గ్రహం ఈ సృష్టిలో ఈ చంద్రుడు ఈ గురుడే ఉన్నాడు అనేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి మనిషి అక్కడ దాకా వెళ్ళగలడా దగ్గర దగ్గర ఉన్న వాటి మీదకే వెళ్ళి బహు సంబర పడిపోతున్నారు దగ్గర దగ్గర వాటికి వెళ్ళి బహు సంతోషపడిపోతున్నారు అల్పమైన పనులు చేసి బహు సంతోషపడిపోతున్నారు మరి ఎంతో దూరంలో ఉన్న ఆ గ్రహం మీదకి మనిషి వెళ్ళగలడా వెళ్ళలేడు ఎందుకంటే మనిషికి అది సాధ్యం కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనిషి తలంపులు చాలా చిన్నవి చిన్న చిన్న పనులు చేస్తూ మనిషి తన ఏదో గొప్ప పనులు చేశాను తను ఏదో గొప్పగా చేసుకున్నాను తన ఏదో గొప్ప కార్యాలను సాధించానని మనిషిని అనుకుంటారు కానీ అది కాదు విధానం ఎప్పుడైతే దేవుని ప్రభుత్వానికి మనం ఒప్పుకుంటామో దేవుని కింద మనం ఉంటామో ఆయన ప్రభుత్వంలో మనం పనిచేయడం మొదలు పెడతామో దేవుని దేవుడు అంటాడు కదా ఏషా గ్రంథంలో నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు నీ త్రోవలు వంటివి కాదు నా త్రవలు అవి ఆకాశం కంటే ఉన్నతమే గొప్ప తలంపులు ఆయనవి మన జీవితంలో ఆయన అధికారానికి ఒప్పుకుంటే ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మన మార్గము తొలవ ఆయన స్థరాలను చేస్తాడు ఆయన ఒప్పు ఆయన ఆయన సన్నిధిలో ఆయన ప్రవర్త మన ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన జీవితంలో ఏది జరిగినా అది గొప్ప మేలుగానే ఉంటుంది ఆ శ్రమైనా కావచ్చు అన్ని దేవుని ప్రవర్తనకు ఒప్పుకుంటే అన్ని మంచి కార్యాలు జరుగుతాయి ఏం లేదు దేవుడు శ్రమల గుండా ఇరుకులు గుండా ఇబ్బందులు గుండా తీసుకెళ్తాడు అలా ఎలిది వెళ్ళినప్పుడు కూడా మనకి గొప్ప మేలు దేవుడు అనుగ్రహిస్తాడు తప్ప మనం నశింప చేయడు మన ఫలాన్ని అధికం చేస్తా ఉంటాడు దేవుడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన తలంపులు మనకంటే ఎక్కువవి ఆయన ఆలోచనలు మనకంటే ఎక్కువవి ఆయన మనకంటే ఎక్కువ తలంపులు కలిగి ఉన్నాడు ఎక్కువ ఆలోచనలు కలిగి ఉన్నాడు నా దేవునికి మించి నాకేమి తెలుసు నాకేం తెలియదు కదా నేను నా ఆలోచనలు చాలా స్వల్పమైనవి అల్పమైనవి నా ఆలోచనలు చంద్రుడు కాడకో గురుడు కాడకే ఆగిపోయినాయి ఆయన సర్వంలో ఎన్నో గ్రహాలను సృష్టించాడు ఆయన ఎన్నెన్నో వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఎన్నెన్నో ఉన్నాయి అంత గొప్ప దేవుడు ఆయన అంత గొప్ప తలంపులు కలిగిన వ్యక్తి ఆయన ఆయన నేను లోబడతాను ఆయన అధికారానికి నేను ఒప్పుకుంటాను అప్పుడు నా జీవితంలో గొప్ప మేలుడు ఆయన జరిగిస్తాడనే సత్యాన్ని మనం విరిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూస్తాం మన ప్రతి పరిస్థితిలో మన ఆత్మీయ జీవితంలో ఏదైనా కావచ్చు కుటుంబం కావచ్చు ఉద్యోగం కావచ్చు పరిచర్య కావచ్చు ప్రతి దాంట్లో మనం గొప్ప మేలులు చూస్తాం కాబట్టి మన ప్రతి ప్రార్థనలో ప్రభు నీ యొక్క అధికారానికి నేను ఒప్పుకుంటున్నా నీ పాదాల కింద ఉండడానికి నేను సిద్ధపడుతున్నాను నేను ఇష్టపడుతున్నా నాకంటే ఎక్కువ ఉన్నతమైన తలంపులు కలిగిన దేవుడు నీవు నీకంటే నేను ఎక్కువగా ఆలోచించలేను నా ఆలోచనలు భూమికే సరిపోతాయి నీ ఆలోచనలు ఆకాశ మండలానికి కాబట్టి నీకు నేను లోబడుతున్నాను ప్రభు నీవే నా మీద ప్రభుత్వం చేయి అని మనం ఒప్పుకుంటే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మన తల ఆయన స్థలాలను చేస్తాడు నీకు ఆటంకాలు రావు ఒకవేళ వచ్చినా కూడా అది గొప్ప బ్లెస్సింగ్ నీకు గొప్ప ఆశీర్వాదమే కాబట్టి నాలుగో విషయంగా మనము ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి ఆయన ఎందుకంటే ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి ఐదో విషయంగా మనం చూ చూసుకున్నాము ముగిచ్చేస్తాము గ్రంథము ఆరాధ్యాయము ముప్పై ఐదవ వచనం సామెతల గ్రంథం ఆరాధ్యాయము ముప్పై ఐదో వచనంలో ఇక్కడ రాబడి అనమాట ప్రాయశ్చిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్య ఎంత గొప్ప బహుమానములు నీవి విచ్చినను వాడు ఒప్పుకొనడు ఇక్కడ ఎవరి గురించి ఈ మాట రాయబడిందంటే చారత్వం చేసే వ్యక్తి పాపం చేసే వ్యక్తి గురించి రాయబడింది ఏమంట ప్రాయశ్చిత్వం నువ్వేదా చేసినా ఒకడప్పుకోడు గొప్ప ఎంత గొప్ప బహుమానాలు నువ్వు వాడు ఒప్పుకోడు అని చెప్తున్నాడు ఎవరు పాపం చేసే వ్యక్తి పాపం చేసే వ్యక్తి దేవుడు చేసే ఆయన ఇచ్చేటువంటి కనికరాన్ని ఒప్పుకోడు దేవుడు క్షమించేదాన్ని ఒప్పుకోడు దేవుడిచ్చే గొప్ప గొప్ప బహుమతులు వాడు ఒప్పుకోడంట కాబట్టి మనము మన జీవితంలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన చేసిన మేళ్లను ఆయన చేసిన కార్యాలను ఆయన చేసినటువంటి గొప్ప ఆయన ఇచ్చినటువంటి గొప్ప బహుమానాలను మనం ప్రతిదీ ఒప్పుకోవాలి యువకంలో మనుషులు అంతా ఉంటారు కదా బాగా అన్ని జరుగుతున్నాయి అనుకోండి బాగా అన్ని వస్తున్నాయి అనుకో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు చేశాడు కష్టాలు అనుకోండి దేవుడు లేడు ఇప్పుడు అంతెందుకు కరోనా రాలేదు కరోనాకు ముందల్లా ఎవరన్నా దేవుడు మాట్టినాడా ఎవడు విన్నా అంత వాళ్ళ ఇష్టానుసారంగా మేమేదో చేసాం మేమేదో గొప్ప వాళ్ళం మేమేదో మంచి వాళ్ళం మేమే ఘనులం అని చెప్పి మనుషులు చెప్పుకున్న తింటారు ఎప్పుడైతే ఒక చిన్న పురుగు లోకంలోనికి వచ్చి అల్లకల్లని చేసిందో దేవుడు ఎందుకు దేవుడు ఉంటే ఇటువంటి పరిస్థితి తీసుకొస్తాడు దేవుడు ఉంటే ఇటువంటి ఎందుకు తీసుకొస్తాడు అని చెప్పి అని ఎందుకు అంటే నువ్వు బాగున్నప్పుడేమో దేవుడు లేడు నీకు కష్టం కలగంగానే దేవుడు గుర్తుకొచ్చాడు దేవుడే నీ నాశనం చేస్తున్నాడు మనం ఒప్పుకొని తీరాల్సిన సత్యం ఏంటంటే మన జీవితంలో కార్యము జరిగినా జరగకపోయినా మన జీవితంలో మేలు జరిగినా జరగకపోయినా ఎటువంటి పరిస్థితులు మనం ఉన్నా దేవుడు అనేవాడు ఉంటే ఖచ్చితంగా ఉన్నవాడే ఆయన శ్రమలోనూ ఉంటాడు సంతోష ఇబ్బందులు కష్ట సుఖంలోనూ ఉంటాడు ఇబ్బందిలోనూ ఉంటాడు ఇరుకులోనూ ఉంటాడు సుఖంలో దుఃఖంలో అన్నిట్లో ఉంటాడు ఆరోగ్యంలోనూ ఉంటాడు అనారోగ్యంలోనూ ఉంటాడు ప్రతి పరిస్థితిలో దేవుడు ఉంటాడు ఆయన మనకు ఇచ్చేటువంటి గొప్ప బహుమానాలు ఏంటివో మనం గ్రహించుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి మనం ఏ స్థితిలో ఉన్నా దాన్ని ఎందు మనం ఆనందించి తీయాలి ఏ పరిస్థితిలో మనల్ని దేవుడు పెట్టినా మనం సంతోషించే వరంగా ఉండాలి ఈ రోజు నేను బ్రతికున్నాను ప్రభావ ఇది నీ కృపయే నువ్వు ఇచ్చిన గొప్ప బహుమానమే నీ పరిచయ చేయడానికో లేకపోతే నీ ఇచ్చున్నా పాపలు ఒప్పుకోవడానికో నీకు ఇంకా దగ్గరగా నేను జీవించడానికో నీవిచ్చిన గొప్ప వరమే ఈ యొక్క ఈ రోజు నేను బ్రతికుండడం నేను సజీవునిగా ఉండడం అది నాకు ఇచ్చిన గొప్ప బహుమానం అని చెప్పి మనం ఒప్పుకోవాలి లేదు నేను కలుగున్నాను ప్రభ్వ ఈ కలిగిందంతా నీవిచ్చిందే నీ మహిమ కొరకే వాడు ప్రవ్వా నా వలన ఇది కాదు నువ్వు నాకు బిడల్ని ఇచ్చావా నీవిచ్చినవే ప్రభు ఏ నువ్వు అనారోగ్యం ఇచ్చావా నీవిచ్చినవే నీవిచ్చిందే సంతోషపడుతున్నాను ప్రభువా నీ ఎందు నేను ఆనందిస్తున్నాను ప్రభు అని చెప్పి మనం ఒప్పుకుంటే దేవుడు మన జీవితంలో బహుదగ్గరగా ఉంటాడు మనలో అనుమానం రాదు దుష్టుడు ఎటువంటి తలంపులు వచ్చి నీ హృదయంలో పెట్టాలని చూసినా వాడికి నువ్వు చోటు కాబట్టి శ్రమంలో మనం భయపడం శ్రమంలో మనం ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దిగులుపడం పడడం వేదన చెందం సంతోషంగా ధైర్యంగా నిబ్బరం కలిగి ఉంటాం చూడండి సామెతుల గ్రంథం ఇరవై నాలుగో దేవు వచనంలో ఉంటది శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడబోదు వాక్యం ఉంది ఎందుకు ఆ మాట అని దేవుడు మన పట్ల ఉన్నతమైన తలంపులు కలిగిన వ్యక్తి మనమే ఉంటాం మన పిల్లలు మనకంటే గొప్ప వాళ్ళు అవ్వాలి మనకంటే పౌరుషవంతులు అవ్వాలి మనం ఒక వంద రూపాయలు సంపాదిస్తే నా కొడుకు వెయ్యి రూపాయలు సంపాదించాలి నేను పది లక్షలు చంపాదిస్తున్నా అప్పుడు కోటి రూపాయలు చంపాయించాలి అనేటువంటి తలంపులు మనం ఈ లోకంలో కలిగి ఉంటాం ఆ పిల్లలు నైనటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు వాళ్ళు ఉన్నతంగా ఉండాలి ఉన్నత చదువులు చదవాలి గొప్ప పని వాళ్ళకి ఎంతైనా కష్టపడతా అనేటువంటి తలంపులు మనం కలిగి ఉంటాం ఈ లోకం తల్లిదండ్రులంగా అలానే దేవుడు కూడా మన తట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు ఆ తలంపులు అమలు చేసే కార్యక్రమంలో ఆ తలంపులు అమలు చేసే ప్రక్రియలో కొన్ని కొన్ని సార్లు శ్రమలు ఎదురవుతాయి అలాంటి శ్రమంలో నువ్వు చింతించిన వనుకో దుఃఖపడిన వనుకో నువ్వు చేతగాని కానీ దేవుని ఎదుట లోబడి దేవునికి అధికారాన్ని ఒప్పుకొని ముందుకు పోయినాం అనుకోండి దేవుడే సహాయకుడు ఆయన మనం నిలబెడతాడు ఆయన ఎలా ఈ లోక తల్లిదండ్రులు ఇలాగైతే నాకంటే దేవుడు నాకంటే నా పిల్లలు గొప్పవారిగా ఉండాలని ఆశపడతాడు దేవుడు కూడా అలానే ఆశపడతాడు దేవుడి గొప్పవాడు ఎవరు లేరు ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన పోలికలోకి మనం రావాలని ఆశపడతాడు ఆయన పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి అనేదే దేవుని కోరిక దేవునికి ఆశ కాబట్టి మనల్ని పరిపూర్ణతలోనికి నడిపించాలనేది ఆశ ఆయనలాగా పరిపూర్ణంగా మనం మారాలనేది ఆ కోరిక కాబట్టి ఆయనకు మనం లోబడి జీవించాలి ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఐదు విషయాలు జ్ఞాపకం చేశాడు మన ప్రార్థనలో మన పాపాలు ఒప్పుకోవాలి మన జనం పాపాలు ఒప్పుకోవాలి దేవుణ్ణి ఒప్పుకోవాలి యసు ప్రభుని ఒప్పుకోవాలి అనగా సత్యాన్ని ఒప్పుకోవాలి తర్వాత తర్వాత ఆయన మన ప్రవర్తన మీద అధికారానికి ఒప్పుకోవాలి ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు ఏ స్థితిలో సరే ఒప్పుకోవాలి అలా మనం చేసినప్పుడు మన ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడి ఆయనకు గొప్ప సాక్షులంగా మనం నిలబడతాం ప్రతి పరిస్థితుల్లో అపవాదిని ఎదిరిస్తాం దేవునా మనకి మహిమకరంగా మనము జీవిస్తాం దేవుడి వాక్యాన్ని దీవించింది కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమ కనికరం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభావ ఇంతవరకు తండ్రి నువ్వు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు ప్రభావ అవును తండ్రి నీ అధికారం కింద ఎంతో గొప్ప బ్లెస్సింగ్ ఉంది ప్రభా అవును ప్రభావ ఒక క్రైస్తవుని తండ్రి నాయన ప్రభా ఒక పాపిని క్రైస్తవుడిగా మార్చేదే ఒప్పుకోలు కాబట్టి తండ్రి ఏ ఏ విషయాల్లో మేము ఒప్పుకోవాలో మీరు మాతో కాబట్టి తండ్రి ఆ విషయాలన్నింటిలో ప్రభావ మేము మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకొని ప్రతి ప్రార్థనలో ఒప్పుకుంటూ నాయన నీకు బహు దగ్గరగా జీవిస్తూ నీ నామానికి మహిముకరంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాను ఒకవేళ తండ్రి నేను చెప్పిన నేనే ఎన్నో విషయాలు తప్పిపోయి ఉంటాను నేను కొన్ని నా జన్ల పాపాలు ఒప్పుకోకపోయి ఉండొచ్చు ప్రభావ్వా నా పాపాలే ఒప్పుకొని పోయి నన్ను క్షమించండి కరుణించండి ఇక నుంచి నా ప్రభా ఈ వాక్యం నా ద్వారా బయలువేలింది కాబట్టి ఆయన ఈ వాక్యంలో నేను తప్పిపోకుండా ప్రభా నన్ను నాకు శక్తిని బలాన్ని దయచేయండి ఆయన నీకు దగ్గరగా జీవించి కృపను అనుగ్రహించమని మీరే మహిమనందమని ఈ వాక్యంగా ప్రభావం వింటున్న ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న ప్రభావ మీ జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాల్లో మీ పరులో శాంతి సమాధానం దయచండి నెమ్మదిని అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా మీ నామానికి మహిమకరంగా నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తూతించి వేడుకుంటున్నా అని మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగనుడ కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ఈ దినమంతా ప్రభా నీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని నేను మీకు వరకు సాక్షులుగా నిలబెట్టినందుకు మీకు ఎంతగానో వందనాలు అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయమందు ప్రభ నీ ప్రియులతో ప్రభ నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభ ఈ రీతిగా ప్రభా నేను స్థుతించి ఆరాధించి నేను స్వరం వినులాగన నన్ను కల్పించిన అవకాశమును బట్టి నీ కృపను బట్టి నీ ధన్యతను బట్టి మీ యొక్క ప్రేమాతిశయములను బట్టి నీకు ఎంతగానో నరవదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తండి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ప్రభువ ఏసయ్య నీకే యుగయుగములకు కలుగును గాక అలే తండ్రి ఇదిగో ప్రభ నాయన మీరు ఐదు ప్రాముఖ్యమైన విషయముల గురించి మీరు మాతో మాట్లాడనారు ప్రభ కాబట్టి తండ్రి మా పాపములు మొదట ఒప్పుకోమన్నావు తండ్రి కాబట్టి మేము పాపము లేని వారమని చెప్పుకునే నెడల మేము అపద్ధికులము మీ సత్యము మాలో ఉండదని చెప్పినావు తండ్రి మేము పాపములు ఒప్పుకుంటే మీరు నమ్మదగిన వాడు గనుక సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా మీరు మారుస్తా అన్నారు ప్రభ కాబట్టి మాలో పాపము ప్రభ మీ కనుదృష్టికి నైనా కనిపిస్తుంటే మమ్మల్ని క్షమించమని మా పాపములను క్షమించమని అతిక్రమములు దోషములను నైనా క్షమించమని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి జనుల గురించి ప్రార్థించమన్నావు ప్రభ కాబట్టి తండ్రి ఆ విషయంలో ప్రభా తండ్రి మేమేమైనా తండ్రి చేయకపోయి ఉంటే ఈ గడిచిన కాలంలో ప్రభ క్షమించి ఇది మొదలుపని ప్రతి ఒక్కరి కొరకు ప్రభ మా కుటుంబకులేంది దేశం తోటి సేవకులైతే ప్రతి ఒక్కరి గురించి నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ వాళ్ళ పాపాలు కూడా నీ సన్నిధిలో మేము ఒప్పుకోనలాగినా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే మనుషులందరూ ఎదుట ప్రభానైనా మిమ్మల్ని ఒప్పుకోమన్నావు తండ్రి కాబట్టి నీ సత్యముని ఒప్పుకోవడమే మిమ్మల్ని ఒప్పుకోవడం అని మాట్లాడినావు కాబట్టి ప్రభ నీ మేము ప్రకటించాలా తండ్రి నీ సత్యం ప్రకారం మేము జీవించాలా అలా వెళ్ళినప్పుడు ఎన్ని శ్రమలు కలిగిన ఆటంకాలు కలిగిన వ్యతిరేకతలు కలిగిన అవి మహానందం అని ఎంచుకోమన్నావు ప్రభ కాబట్టి ప్రభ మనుషులందరూ ఎదుట ప్రభా నైనా నిన్ను ఒప్పుకోవాలా నీ సత్య సువార్తని మేము ప్రకటించాలా ప్రభ నాయన అలాగే నాలుగవ రూపకంగా మీరు మాట్లాడింది మా ప్రవర్తన అంతా అధికారానికి ఒప్పుకోమన్నావు ప్రభ అవును ప్రభా నాయన మా తలంపులు వంటివి కాదన్నావు తండ్రి మీ తలంపులు మా త్రోవల వంటివి కావు మీ త్రోవలను అవుతానండి అవును ప్రభ మీ ఉన్నతమైనవి శ్రేష్టమైనవి ప్రభ తల్లి బిడ్డల పట్ల ఎట్లయితే ప్రేమ కలిగి ఉంటారు శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైన కృప ఆదరణ మీరు అనుగ్రహించే దేవుడు అవుతానండి కాబట్టి నీ రక్తాన్ని మా కొరకు నాయన ఎంతగానో అమూల్యమైన రక్తాన్ని కాల్చారు మీ యొక్క ప్రాణాన్ని మా కొరకు క్రైధనంగా నాయన ఆ కలవరిసరిలో త్యాగం చేసినారు ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి మా ప్రవర్తన అంతా నీ అధికారానికి ఒప్పుకొని మేము ఆ రీతిగా ప్రభ నీ తలంపుల ప్రకారంగా నీ ప్రవల ప్రకారంగా మమ్మల్ని నడిపించమని నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఐదో రూపకంగా ప్రభ మీరు మా జీవితాల్లో చేసిన మేలులను బట్టి ఒప్పుకోమన్నాం తండ్రి అవును ప్రభ ఈరోజు ఈ స్థితిలో మేము ఉన్నామంటే ఆ స్థితిని కలుగజేసిన దేవుడు నువ్వే ప్రభ మేము సంతోషంలో ఉన్నా బాధల్లో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ ప్రతి పరిస్థితి నీ నుంచి కలగకపోతే అది మాకు రాదు ప్రభ ఆ పరిస్థితి కలుగజేసిన దాంట్లో కూడా మీ ప్రేమనే ఉంటది ప్రాభ అది ఈరోజు ఎంతో మంది గ్రహించలేకపోతున్నారు ప్రభా నాయన కాబట్టి ప్రతి శ్రమ వెనుక ప్రభా నాయన మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమనే ఉంటది ప్రాభ మేము తప్పిపోయి ఉండొచ్చు పడిపోయి ఉండొచ్చు లేదా అవిధేయతలో ఉండొచ్చు అపవిత్రతలో ఉండొచ్చు లోకానుసారంగా జీవించవచ్చు కానీ నీ ప్రేమ ఉంది కాబట్టి ఆయన మీరు మా ఆయన మీ యొక్క విధానంలోకి రావడానికి ఒకసారి మా జీవితాల్లో శ్రమలు వస్తుంటాయి ప్రభా నాయన కాబట్టి ఏ విషయంలో అయినా కానీ ప్రభ మేము కలిగి ఉన్న పరిస్థితి ఏదైనా కలిగి ఉన్న స్థితి ఏదైనా ఆ స్థితిలో నిన్ను సంతోషపరిచే వారిలాగా నీకు కృతజ్ఞతలు చెప్పే జీవితం మాకు ఈ ఐదు ప్రాముఖ్య విషయాలు మా జీవితంలో అవలంబించుకొని ఇది మొదలుకొని ముందుకు నడుచుకోవాలన్నా మీ కృపా సహాయం అనుగ్రహించమని ఆయన ప్రేయర్ లో పాల్పొందిన ప్రతి బ్రదర్ని సిస్టర్ ని మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబాల్లో మీ పరలోక శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించి వాళ్ళకున్న ప్రతి ఇరుపుల నుంచి ఇబ్బందుల నుంచి అనారోగ్యాల నుంచి వ్యాధి బాధల నుంచి ఆర్థిక సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి అన్నిటి నుంచి విడిపించి ప్రతి ఒక్కరిని మీకు వరకు సాక్షులుగా మీరు లేవనెత్తి ప్రతి ఒక్కరిని మీ బలమైన సాధనంలాగా పాత్రలుగా ఈ లోకంలో తండ్రి మీ యొక్క వాడుకొని మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా ఆయన ఉంచుకోమని ఈ ఆరాధనలో ప్రభ మీరు మాకు తోడుగా మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఈ ఆరాధన అందరినీ మీ మహిమకరంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ భ నా దీవానికి బ్రాహ్మణాకులు దివా ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడే విశుప్రభ నా దగ్గర ఈ వాక్యం వెలుగు వేసు ఈ వాక్యం జీవం మనం వచ్చింది ఈ వాక్యం ప్రభా మా ఉద్యమంలో ఉండదానాసి ప్రకటించాలి సుప్రభాను దేవుని కరెంట్ వందలే సుప్రభ నా దీవానికి సొతం అనేక ప్రకారంగా మీరు మాట్లాడుతుండే సుప్రభ అలా నా దీవానికి సొతం ఇనగల చె గ్రహించగల మనుషు నేందు భయం జీవితం దయచేయండి పూర్ణ పూర్ణ వేగం పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నిన్ను మేము ప్రేమించాలా నీ వాక్యలు కాయకుండా ఉండాలి సుప్రభ మీరు సహాయం చేని ఈ వాక్యం ధర మాలో ఇంకా చీకటి ఉంటే ఈ వాక్యం ధర జీంపే చేయండి చీకటి తొలగించి అలా నాది మాలో ఇంకా వెలుగుతో నింపి అలా చీకటిగా ఈ వెలుగు పోయి అనేక ప్రభాని సెలవుకు చూపియాలా మీరే సహాయం చే ముట్టంత ఆకండి కుటుంబ కుటుంబ సేవలో వాడబడాలా ప్రేమాలేవాభా కృతజ్ఞత మంత్రుల సర్వాధికారి ప్రభు వేలా దిదుతలతో కూడిన మహోన త్రివైన గొప్ప దేవా నీకే స్తోత్రము నీకే వందనాలు ప్రభువ కృతజ్ఞతాస్తుత హేవాయసు ప్రభా మరి వాక్యం జత ప్రభ మాట్లాడినారు ఎందుకు మా ప్రతిక్రియలన్నింటినీ కూడా ప్రభ మేము కరెక్ట్ గా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయసు ప్రభ మాలో ప్రతి పాపాన్ని తొలగించండి ప్రభా శండి ప్రభ దేవాయసు ప్రభా మా బిహేవియర్ అంతటం కూడా ప్రభా ఎవ్రీథింగ్ కూడా ఒక ప్రభా మేము పర్ఫెక్ట్ గా ఉండేలాగా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయస్రభా మేము దిన దినము ప్రభా ఆత్మీయమైన జీవితం ప్రభా వెలిగింపబడాల ప్రభా అనేకులు మేము వెలిగించాల ప్రభా కాబట్టి నీ యొక్క వాక్యం మా వృద్ధల పలకర పైన ఉంటేనే ప్రభా ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రభా దేవాస ప్రభా మరి మీ యొక్క వాక్యం ప్రభా ప్రతి వాక్యం చదివింది మా వృద్ధల పలకర ఉండాల ప్రభా దేవాయప్రభ ఏ వాక్యం కూడా మేము మర్చిపోకుండా ప్రభావా ఆ వాక్యాన్ని మేము గుర్తు చేసుకునే ప్రభా మా జీవితాలన్నింటినీ కూడా ప్రభా మా బిహేవియర్ అంతా కట్టుకోవడం ప్రభా ఎవ్రీథింగ్ కూడా ప్రభా మేము కరెక్ట్ గా నడుచుకునేలా సహాయపడమని ప్రార్థిస్తుంది దేవాయస్రభ ఇతరుల కోసం కూడా మేము భారంగా ప్రార్థన చేయాలా అన్ని కూడా ప్రభావ నీ సన్నిధిలో మొరపెట్టాలా ప్రభా ఇవన్నీ కోసమైతే ఇంకా ఎంతమంది ప్రజలకైతే తెలీదు ప్రభా వాళ్ళకందరికీ కూడా ప్రమాణ సత్యాన్ని మేము ప్రకటింపచ్చాలా వాళ్ళకు పెళ్లి చేయాలి ప్రభావి సత్యాన్ని దేవాయచ ప్రభ ఎందుకంటే ప్రభా లోకంలో ఎక్కడ చూసినా కానీ ప్రభా అక్రమ చేత నిండిపోతుంది ప్రభ ఎక్కడ చూసినా పాపమే ఉంది ప్రభా కాబట్టి ప్రభ అలాంటి వరకు ఎవరికేం తెలి కాబట్టి ప్రభా వాళ్ళకు మేము చెప్పాలా ప్రభా వాళ్ళ నోటి నుంచి వాళ్ళ పాపక్షేమ ఊపుకొచ్చాలా తండ్రి దేవాయచ ప్రభా వాళ్ళు కూడా మారాలా ప్రభా మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తుందండి ఏ వయసు ప్రభా ప్రతి వారిని కూడా ప్రభావ హాస్పిటల్స్ మంది ప్రభా రకరకాల రోగాల చేత పీడింపబడుతున్న ప్రభావ వారి నందని కూడా ప్రభావ మీతో ఆకండి ముట్టని స్వస్థపరచుంది వారి నందని కూడా ప్రభా ప్రతి ఒక్క ఆవిలలో జీవం ఎంతో మంది ప్రభా ఎక్కడెక్కడ ప్రభా ప్రతి దేశంలో ఒకటి సమాధానం లేకుండా ఉండి ఉంది ప్రభా వాళ్ళు ప్రతి దేశం కల్లా శాంతి సమాధానమా ఎక్కించండి ప్రతి దేశాన్ని క్షమించండి ప్రతి దేశంలో ఉన్న ప్రతి పొలిటికల్ స్లీడర్స్ ని మార్చుకోండి ప్రభా వాళ్ళంతా రక్షణకి రావాల ప్రభా దేవ చివ దినాలు కాబట్టి ప్రభా నీ సత్యాన్ని మేము అనేకులకు ప్రకటింప చేయాల ఆ దేవ పడిపోయిన ఆత్మలు ఎంతో మంది ఉన్నాయి వాళ్ళని లేబెత్తండి వాళ్ళు మళ్ళీ నీ సత్యాన్ని ప్రకటన చేయాలా ప్రభు దేవాస ప్రభా తిరిగి ప్రభా ని స్వాద అందరూ ప్రభాని శక్తిని ప్రకటింప చేయాల అందరూ కూడా సేవ చేయాల ప్రభ దేవాయస ప్రభ ఈ లోకంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు కాబట్టి ప్రభా వాళ్ళంతా రక్షణకి రవ్వాల ప్రభ వాళ్ళందరూ నీ కృపలు పాత్ర పరచుకుని ప్రభా జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరూ ప్రభా నడిపించమని ప్రార్థిస్తుంటే నీకు ఇస్తవుతుంది నీకే అవనా దివాయస ప్రభా ప్రతి సేవకులను దీవించండి ఆశించండి ప్రభా ప్రతి కుటుంబంలలో శాంతి సమాధానం ఐక్యత దాచండి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తి ప్రభా యేసు కృష్ణ నామం గద్దించి కొట్టి వేసే ప్రభా మరి ప్రతి కుటుంబంలో నీ యొక్క వెలుగు చేత నింపే ప్రభా ప్రతి ఒక్క ఆవలలో జీవం నిమరించండి నీ యొక్క వెలుగు చేత నింపే ప్రభా లేవా దివారాత్ ప్రభా కంటి పాప వాళ్ళ ప్రభా అందరినీ కాపాడుతున్న ప్రభావాలండి లేవా అందరినీ కృపలు బద్దపరచుకోమని ప్రార్థం తండ్రి నీ యొక్క కృపా కృప అందరికి దాయి చేయమని ప్రార్థం దేవా ఎంతో మంది సేవకులను సత్యాన్ని ప్రకటన చేయడానికి ప్రభావ వారు మూల గ్రామంలో వెళ్ళిన ప్రతి బ్రదర్స్ ని దీవించండి వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తుంది తండ్రి దేవా ఇంకా ప్రభావ అనేకులకు కొండ ప్రాంతంలో ఇంకా ఎక్కడెక్కడైతే ఉన్నారో బ్రమ వారు సత్యం ప్రకటన చేయడానికి ప్రభావ ప్రతి బ్రదర్స్ దీవించని వాళ్ళని ఆశించేదాన్ని వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి నీకే స్థూతూ నీకే ఉన్నారు తండ్రి దేవ ప్రభా మరి వాక్యం చెప్పిన బ్రదర్ని కూడా దీవించండి నర్శించదని పని ప్రభా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభా మీ నడిపించి ప్రభా ఇంకా అనేక సత్యం బోధించేలాగా సహాయపడమని ప్రార్థన తండ్రి దేవం అందరికి ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ తోడై ఉండి నడిపించుకుని ప్రార్థిస్తున్న తండ్రి అక్కడికి సిద్ధపరచుకోమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుండ్రి భానికి వందనాల రోజా బ్రహ్మేశ కొల గొప్ప దేవానికి వందనాల రోజా మహిమ గల తండ్రి నీకే వందనాల రాజా ఏసు ప్రభా నువ్వు వాక్యంతో ఏట తండ్రి నా ప్రభా నీకెంతో వందనాల తండ్రి నా ప్రభానికే వందనాల రోజా మా అందరికీ ఒప్పుకొని జీవించే ఆ కృప మాకు దయచ్చేయండి ప్రభా నా తండ్రి నీకే వందనాల రోజ ఏసు ప్రభా నా తండ్రి ఈ దేశంలో ప్రతి విగ్రహకులను మార్చి ప్రభా మంత్ర కలను మార్చండి ప్రభ నశించిపోతున్న ఆత్మలను రక్షణలో నడిపించండి తండ్రి ఏజు ప్రభా నీకే వందనాల రజా ఏసు ప్రభా ఇంట్లో ఎవరెవరు పాల్ పొందినో ప్రభా ప్రతి బిడ్డ అక్కర్లను మంచి ఆరోగ్యము దాయి నా తండ్రి వాళ్ళ హృదయ వాంచలను తీర్చండి ప్రభా బలమైన సాధనంగా వాడుకోండి నా తండ్రి నీకే వందనాల రజ యేసు సూత్రం రాజా అందరు సేవులో వాడబడాల ప్రబా అలాంటి ఆశ దయచింది ప్రభ నా తండ్రి నీకే వందన అల్ ప్రతి బిడన దీవించి ఆశీర్వదించి నీ నామనికి మైమి తెచ్చుకోమని ఏసునామ నడుచు నాన్ తండ్రి ఆ మెయిన్ ప్రేస ఉన్నత దేవ సరశక్తి మంత్రి అజీవంగల ప్రభానికే వందన ప్రభా నిన్న నేడు ని అంతరం ఉన్న తల్లికి స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా ఇటునే అవకాశం బట్టి రాత్రి కాలం ప్రభానికి వందన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభ హయానికే వందన స్తోత్రం చెల్లిస్తున్న ప్రభ యేసు ప్రభ ఇంతవరకు ఏసుప్రభ వాకించితే మీరు మాతో మాట్లాడినారు ప్రభ బలపరిచినారు ప్రభ ఇంకా మమ్మల్ని ఉజ్జింప చేయండి ఏసుకృష్ణ నామంలో దివ మా హృదయాలు మండాల దేవ ఏసు కృష్ణ నాకు నీకు సమర్పించుకొని ముందుకు సేవ చేయాలా ఇతరుల కోసం మేము భారం కలిగి ప్రార్థించాలా యేసు ప్రభా చిత్తం దయచేయండి ప్రభా అటంకాలు తొలగించేయండి బలహీనతలు మీరు కుట్టివేయండి కిందష్కి యేసు ప్రభానికే వందనాలు ప్రభాని రాకడా మేము అందరి సిద్ధపడాలి అనేక మందిని తయారు చేయాలా ప్రభా యేసూ ప్రభా మీరి కారం దేవా నా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభావ అనేక మంది నశించిపోతున్నారు ప్రభావ పతొక్కబడిని సందికి నడిపించాలా దేవ ఎక్కడైతే యేసూ ప్రభావ పాపం ఉందో ప్రభావ అక్కడికి యేసుకృష్ణ అక్కడ యేసుకృష్ణ నామను పతొక్క కోసం రక్షింపబడాలా ప్రభా గొప్ప విజయాన్ని మీ దయచేయండి పాపాని విడిచిపెట్టాలా దేవా పరిశుద్ధి కోసం మీ సహాయపడండి ప్రభావ జీవంగల దేవానికే వందనాలు ప్రభా ఈ లోకంలో పిడిసిన ప్రతి ఒక్క దుష్ట శక్తి నుంచి ప్రజలంతా విడుదల పొందాలా ప్రభావ నీ సంధి కోసం మీ సహాయపడండి దేవా ప్రతొక్క బిడితో మీరు మాట్లాడండి నాయన రక్షించండి నా దేవాళ్ళ కోసం ఈ లోకానికి వచ్చిన దేవా నీకు వందనాలు ప్రభావ ప్రతొక్క బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి నీ రెక్క నడిపించండి దేవా ఏసుప్రభ నీ కుడియా సంతోషం తాకండి దేవా రక్త దయచేసి గొప్ప విజయాన్ని మీద దయచేసి అటంకాలు మీద తొలగి ఇచ్చండి నా దేవా ఓ నా దేవా నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ముఖ్యంగా యేసుకృష్ణ నామంలో దేవా యేసు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో బలహీనతన ప్రతి మీరు మాట్లాడండి నాయన ఏసు నామంలో దేవా వాళ్ళు బలవంతులుగా తయారవును రాత్రి కాలం మందు యేసు ప్రభ నిండా దీవెలు పొందుకోవాలా ప్రభా రాత్రి కాలం యేసు ప్రభ మీరు కారం జరిగిచ్చేయండి ఇంతవరకు యేసు ప్రభ మీరు మాట్లాడండి స్వరం స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ప్రతి విజయం పొందాలా ప్రభ అలాంటి శక్తిని కృపాని మాకు భాగ్యాన్ని దాయిచ్చేయండి ఏసు ప్రభ ఇసిన తరుణం బట్టి వందనాలు ప్రభా క్కడికి మేమంతా సిద్ధపడాలా ప్రభా కుటుంబాలు మారి మారకుండానైనా కుటుంబాలు సంపూర్ణంగా మార్చబడాలా ప్రభావ ఇచ్చిన వాగ్దాన జీవితం నేర్చబడడం కాక నెస్సు ప్రభావ మీరి కారం జరిగి రాకడక దేవా ఈ లోకంలో ఎంతగానో చీకటితో కమ్ముకొనుంది ప్రభ ఏసుప్రభ అంతా తొలగింపబడాలా దేవా అక్కడ మేము వెళ్ళాలా ప్రభ ఎక్కడైతే చీకటిందో అక్కడ వెలుకగా ప్రజలంతా విడుదల మేము చేయాలా ప్రభ అనేక నశించిపోతున్నారని ఆ బిడ్డ నుంచి చిన్న బిడ్డ దాకా ఏసు అనేకమైన యశుప్రభ శోధనలో దుష్టచత్తది యేసుప్రభ కప్పిన్నారు ప్రభా బంధకాలనున్నాయన వాళ్ళంతా విడిపిపబడిన కాక నీ రాజ్యంలో ఉండను కాక యశుప్రభ మీరు కారం నీ నామానికే మేమ తెచ్చుకునే అట్టంకాలు మీరు తొలగించండి గొప్ప విజయాన్ని మీరు తెచ్చేయండి మా హృదయాలు శరీరాలు ఆత్మ ఏసుకృష్ణనామానికి సచీవ యాగంగా సమర్పిపబడునుగాక యేసుప్రభ మీరి కారం జరిగింది అక్కడికై సిద్ధపరుచుకొని నామానికి బెమ్మ తెచ్చుకోమని ఏసుకృష్ణమడి వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రాల దేవాభ రాత్రికభ మగించి వాక్యం బట్టి వంద దేవాయసం ప్రభా దేవ మీరు మనిషి రూపకంగా వచ్చారు మా ప్రభ దేవ శిల్వల కాచుండే రక్తం ద్వారా మా పాపం కడిగారు మా ప్రభ దేవ ఇంత గొప్ప త్యాగం చేశారు మా ప్రభా మరి మేము అలాంటి పాపంలోకే వెళ్లకుండా సాయం చేయండి మా దేవ పాపం జీవితం తీసివేసి నూతన పరచబడేటప్పుడు సాయం చేయండి మహాప్రభ మేము ఎంతగానో దేవాయసప్రభ ఎంతగానో పాదములు దేవ పాపం వైపు పరిగెడుతున్నాయి మా ప్రభా సాత లాక్కెళ్తుంది మా అటువంటి తీసుకున్నాండి మా ప్రభా నీ అస్తం పెట్టండి మా ప్రభావ ప్రతి ఒక్క ఫ్యామిలీలో దేవాల్సి మా ప్రభావ ఇక్కడ కేబీపీలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి అవసరించండి మా ప్రభా నీ ఎందుకు భయభక్తులు కలి ఆజ్ఞలను గాయకుని జీవించాలనే సాయం చేయండి మా నీకే వేలా స్తోత్రాలు దేవా నీకే మైమా ఘనత ప్రభావం చేయాల మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డని పేరుపైన దీవించండి దేవాసి మా ప్రభావ ఇంకెంతో మంది నశించారు మా ప్రభా నీ ఒక ప్రేమ లేక నీ రక్షణ లేక మా ప్రతి ఒక్కరికి నీకు ప్రేమను మేము వెళ్ళడపరచం చేయండి మా ప్రభావ ఎంతో మంది నశిస్తుంది మా ప్రతి ఒక్క బిడ్డ దేవాయశ మా ప్రభావ ఫుడ్ లేక క్లోత్స్ లేక దేవ షెల్టర్ లేక దేవాయశ్ మా ప్రభావం ఎంతో మంది ఉన్నారు మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు దేవత అయినటువంటి సాయం దాయించండి మా ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన దించి ఆశ్రించండి మా దేవాంచ తీర్చండి మా ప్రభావ ఎంతమంది రోడ్డు పక్కన పండుకొని ఉన్నారు మా ప్రభా ఎంతో చలిగానే ఉంది మా ప్రభా దేవా నేను దిగంబరుడు అయినప్పుడు నాకు క్లోత్స్ ఇచ్చినవా అని నువ్వు అడిగా మా ప్రభా దేవ అటువంటి సేవ మేము శివా జీవితం చేయటకు సాయం చేయండి మాప్రభ ప్రతి ఒక్కరిని దేవా ప్రేమించాల మా ప్రభా ప్రేమలోనే ఉంది మా ప్రభ నీ గొప్ప త్యాగం మా ప్రభా అటువంటి త్యాగం మేము చేయటకు సాయం చేయండి దేవా మీరే తోడైన దాన్ని బట్టి స్తోత్రాలు దేవా ఇక్కడ కేవీపీఎం లో ప్రతి ఆన్లైన్ లో ప్రేయర్ మీటింగ్ లో దేవాస్ మా ఇంకా అనేకలు వచ్చి దేవా నీకే మైమా గణతా ప్రభావం చిల్లటకు సాయం చేయండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దేవా రాత్రికాలను దీవించి ఆశ్రించేవా ప్రతి ఒక్క తలంపులను వాంఛలను తీర్చండి మా మీరే సాయం చేయండి మా ప్రభా ఇక్కడ కూడైన ప్రతి పేరు పైన దీవించండి మా ప్రభా మీరే సాయం చేయండి దేవాలా మన వాంఛలు తీర్చండి మా మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతు నైస్ క్రీస్ పెట్టబెట్టుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధ వందనాలు ప్రభావ స్థుతి స్థూత్రాలు అయినా ప్రభా వాకిందారా మీరు మాతో మాట్లాడినా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీకే స్థుతి స్తోత్రాలు మేము కూడా ప్రభా అనే తినము అయ్యా మా పాపంలో కప్పు కొనుక ప్రభావ ఒప్పుకుని కొడుకు తెచ్చి నెన్నో విషయాల్లో ప్రభా తప్పిపోతున్నాం అయ్యా ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను వందనాలు ప్రభావ అయ్యా మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రిని కేసుతోత్ర చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్క విగ్రహారాధికులతో మీరు మాట్లాడండి ప్రభా ప్రతి ఒక్కొక్క విగ్రహారాధికులు కూడా ప్రభా పాపం నుంచి విడిపించండి ప్రభ ఎందరో నశించిపోతున్నారు ప్రభావ వాళ్ళు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాను ఆరోగ్యంతో ప్రభావ వేసే ఆ తండ్రి నీ సత్యం మెరిగాక ఎందరో నశించిపోతున్నారు ప్రభావ వాళ్ళ పాపములు కూడా మేము ఒప్పుకొనిచ్చున్నాం తండ్రి గొప్ప దేవా అయ్యా వాళ్ళందరి గురించి కన్నీటి ప్రార్థన చేసి గొప్ప అయా మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్న తండ్రి ఇంకా ఆధ్యాత్మికంగా ప్రార్థించే అయా మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప నీకే బంధనాలు చెల్లిస్తున్నావా అయ్యా మీరు అక్కడ సమీపమైంది ప్రభా మేము సిద్ధపడి ఉండాలా ప్రభావ ఏ విషయంలో మీ అందు ప్రభావ మేము మేము సిగ్గుపడం నక్కర్లేని పనివారిగా ప్రభా మేముందులాగా మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా ఒక ప్రార్థన చేసిన ప్రభావ ప్రార్థనలకు ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ వాళ్ళ అనారోగ్యాలు తీసివేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప ప్రభా అయ్యా తండ్రి పాల్గొనలేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా ప్రభా వాళ్ళు కూడా ప్రార్థనలో పాల్గొనే లాగా నీ కృపతో నింపమని ప్రార్థిస్తున్న తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా అందరూ ఏకంగా కూడి నీ నామంలో గణపరిచి గణపరిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా నీ సేవ చేసే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి గొప్ప దేవాన్ని వందనాలు తండ్రి వాక్యం చెప్పిన విధానం కూడా ప్రభావ మీరు ఆశీర్వదించి తీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీకే వందనాలు పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఉందాయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఇంకా నీ సేవ ప్రభా అధికంగా చేసే కృపణమవు దాయి చేయమని ఏసయ్య పరిశుద్ధన ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోకు తండ్రి నీకు ఎంతో వందలు ఇస్తాయా నిన్న నేను నిరంతరం ఏకరీతి ఉన్న మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధుల వర్ణాలు ఇస్తాయా వాక్యం ప్రభావ మీరు మాతో మాట్లాడిన ప్రభావానికి ఎంతో స్పుతులు స్తోత్రమైనా ప్రతి మీ కొరకు మేము జాగ్రత్తగా జీవించాలా మా జీవితాలను ప్రభావ సంపూర్ణగా మీరు సమర్పించుకొని ఎక్కడ లోపల నోట్ని సరిదిద్దుకోవాలా ప్రభా ఎందుకంటే ప్రభా క్రైస్తవ జీవితమే సరి ముందుకు పోయే జీవితం ప్రభా కాబట్టినైనా ప్రతి క్షణమైనా మీ వాక్యానికి మేము విధేయత చూపించాలా దాన్ని స్వీకరించాలా మా జీవితంలో అవలంబించుకోవాలా దాన్ని తన పరచుకోవాలా దాని ప్రకారంగా మేము జీవించాలా మరి విశేషంగా అనేకులు వాటిని ప్రకటించాలనే సాయపడమని ప్రాధిష్టమైన చివరి కాలంలో దుర్దినాల్లో ప్రభావ మీరు ఆకలి దినాల్లో మేము ఉంటుండే కదా మా పిలుపు మా ఏర్పాటు మేము నిశ్చం దృష్టికి మరి జాగ్రత్త ఏ స్థితిలో మేము పిలవడ్డాం మా పిలుపుకు తగినట్లు ప్రభావ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ప్రభావ మీకు ప్రభావ వాక్యాన్ని ప్రభావ అనేకులు మేము ప్రకటించాలనే సహాయపడండి నైనా మీ ప్రేమ ఎరగని ప్రజలు ప్రభావ ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో నైనా వాళ్ళందరికీ ప్రభావ మీ శు వార్త ప్రకటించబడాలా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము కన్నీరు గురించి మేము ప్రార్థించాలా ప్రభా నశించిపోయిన దాని వెతికి రచించక మీ కాబట్టి నైనా ఎక్కడ నశించిపోయిన ప్రభావ దాన్ని వెతకాల మేము సంరక్షించాలా మీ శరీర మేము తీసుకొని రావాలా సేవలకు మమ్మల్ని అందరినీ నటించిన గ్రూప్ వ్యక్తిగతంగా ప్రతి కుటుంబాల గురించి ప్రతి బ్రదర్శిస్ గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ వాళ్ళ హృదయ వాంఛనలు మీరు ప్రతి కోరిక మీరు సఫలపరచండి వాళ్ళ జీవితంలో ఆగిపోయిన మేలు తిరిగి నడిపించమంటూ ఆదిష్టమైన ప్రతి కుటుంబాన్ని ప్రభావ మీరు ఆశ్రవదించమంటూ ఆదిష్టం నూతనంగా అభిషేకించండి ప్రభావ వాళ్ళ సేవ పరిచయాన్ని ఇంకా ఫలభరితం చేసి ప్రతి చోట మీ కొరకు శాస్త్రం పెట్టి మీరు ఆక సిద్ధపరచుకోమంటూ ఆదిష్టమైన నాయన ఏసయ్యా నా తండ్రి కోత ఎంతో విస్తారంగా ఉంది ప్రభావ కాబట్టి నైనా పనివారిని ప్రభావ నూతనమైన సేవకు మీరు ప్రతి ప్రాంతంలో ప్రభావ దైవజయ మీరు లేపండి గొప్ప ఉద్యవం ప్రభావ ప్రతికి తీసుకొని రావాలి చివరి కాలంలోనైనా అలాంటి గొప్ప సేవ జరగాల ప్రభావ అయినా అనేకులు మా సేవలో కూడా ప్రభా శిష్యులుగా తయారు చేయాలా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సో వార్త చెప్పాలా అలాంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి కేవీపీ గ్రూప్ ప్రదర్శిస్తారు ఇంకా కొత్తగా ఇంకా ఎంతోమైతే జాయిన్ కాబోతుండో వాళ్ళ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రయించి ఈ యొక్క ఆరాధన ఇంకా ప్రభావ ముందు ముందుకు ప్రభావ తీసుకెళ్ళి మనం ప్రార్థిష్టం మీరు ఆశ్రయించడం ప్రభావ అనేకులు ప్రభావ ఆత్మీయ మేలు పొందుకోవాలా ప్రభావ అనేకులు ప్రభా సత్యం తెలుసుకునే ప్రభావ వాళ్ళ జీవితాలు అవలంబించుకుని అనేకలు ప్రకటించాలా ప్రభావ ఈ యొక్క సమయం మీరు మాకు అనుగ్రహించినారు అందలో పాల్పొందే యోగ్యత మీరు మాకు అందరికీ అనుగ్రించడం లేదు దీవానికి సమస్త ఘనత మహిమణికి అర్పించుకున్నాం నైనా మా పిలుపుని మేము కొనసాగించుకోవాలని సహాయపడమని ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి మీరు అక్కడ తొరుగున్న ప్రోవా నైనా ఈసేకులు మీరు సిద్ధపరచాలా ప్రోవా ఈ చివరి కాలంలో ప్రభా అయినా మేము మీకు ఎట్లా జీవించాలి ఏ రీతికి ఉండాలా ప్రార్థనలో మరి విశేషంగా ఎక్కువ ప్రార్థనలో ఉండాలా వాక్యంలో బలపడాలా ప్రోభా అనేకులకు సత్యైన ప్రభా మీ ధైర్యంగా ప్రకటించాలా అలాంటి అభిషేకం మాకు అనుగ్రహించండి ఎవరికైతే ఈ గిఫ్ట్స్ వాళ్ళన్నిటిని ప్రభుత్వాలు స్థిరప్ చేయాల ప్రభావ బట్ వాడుకోవాలని ఈ మైన కొరకు ఆ రీతికి మమ్మల్ని అందరూ నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థిస్తాం ఆ మన ప్రభు అయిన కృప సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క ఇప్పుడు నేను ఎల్లప్పుడూ కేబీపీఎం కి సదాకాలం తోడైన అందరికీ అందరూ ఫ్లేస్ డౌట్